అలా ఉండకూడదు అలాగే ఎలక్షన్స్లో ఎవరో ఏదో ఏదో మాట్లాడతారు తర్వాత వాళ్లే కలిసి వేసుకుంటారు మళ్ళీ మాట్లాడే ఏదో ఇంత మాట అంటాడా అలా అంటాడా ఇది తప్పు అది ఉప్పు అంటూ ఇలాగే దాంట్లో అంత ఇలాంటి కాంప్లెక్సిటీస్ మనస్సులో ఉండకూడదు మనస్సు చాలా సరళంగా చిన్నపిల్లవాడి మనస్సులో ఉండాలి ఎప్పుడైనా మీకు నేను దృష్టాంతం చెప్తా చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలించండి చిన్నపిల్లవాడు మీకేసి చూస్తున్నాడు అనుకోండి సపోజ్ హీఈస్ లుకింగ్ అట్ యూ కన్ను మూయకుండా అలా చూసేస్తాడు ఎంత ఏకాగ్రతతో చూస్తాడో తెలిసిన ఆ చిన్న పిల్లవాడు ఆ టోటల్ కాన్సంట్రేషన్తో చూస్తాడు పిల్లవాడు మీకేసి అలా ఎందుకు చూడగలిగాడు ఇక్కడ చెప్తున్నటువంటి ధ్యానం పిల్లవాడికి చాలా సహజంగా వచ్చేస్తుంది ఎందుకందుకంటే ఆ మనస్సు చాలా సింపుల్గా ఉంటుంది ఆ మనస్సులో మీకేసి చూస్తున్నప్పుడు మీ రూపం తప్ప ఇంకేమీ ఉండదు ప్రపంచం ఇంకేమీ ఉండదు మీ మీద కూడా ప్రాజెక్షన్స్ ఏమీ ఉండవు వీడు మిత్రుడు శత్రువు కావలసిన వాడు పరాయినవాడు ఇంక ఏ ప్రాజెక్షన్స్ ఉండవు టోటల్ అటెన్షన్తో పిల్లవాడు చూడగలుగుతాడు ఆ పిల్లవాడిని మనం ఆదర్శంగా పెట్టుకుని ధ్యానం చేయవచ్చు సో అంత స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు మీకుంటే ఆ మనస్సు ఏకాగ్రం అవటము చాలా తేలిక కాబట్టి ఈ స్థితిని మీరు తీసుకురావాలి అంటే శనై శనై లేదు తర్వాత బంధం మోక్షంచే ఆ వ్యక్తి సంసార బంధం అంటే ఏమిటి వీడి నుంచి విముక్తి అంటే ఏమిటి ఇది కూడా స్పష్టంగా తెలుసుండాలి చాలామంది అనేకములైన భావజాలని నెత్తికెత్తుకుని మోస్తూ ఉంటారు అదంతా కూడా కన్ఫ్యూషన్ అది సత్యం కాదు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ఈ కన్ఫ్యూషన్ ఎవడో పెడతాడు వీళ్ళకి స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అని అలాగే చాలామంది ఉంటారు ఆ కన్ఫ్యూషన్ ఏదో పట్టుకొస్తాడు డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొస్తాడు కన్ఫ్యూషన్ ఒకటి తన అలా మోస్తూ ఉంటాడు వాడికి తన తను ఏ కన్ఫ్యూషన్లో ఉన్నాడో అదే బంధము అని వాడికి తెలియదు అది మోక్షం అనుకుంటాడు తర్వాత మోక్షము అంటే అదేదో చసిపోయిన తర్వాత విమానం ఎక్కువెళ్తే వస్తుందనో ఏదో ఇలాంటి పిచ్చి పిచ్చి ఉంటాయి అవి ఉపయోగపడతాయి మోక్షం అంటే బంధం అంటే ఏమిటి మనం బంధం అన్నప్పుడు దే బంధం దేని గురించి మనం బంధం అంటున్నాము ఇప్పుడు కామన ఉంది అది బంధం నిష్కామంగా మీరు సైలెంట్గా ఉన్నారు దట్ ఈస్ మోక్ష కాబట్టి బంధమోక్షముల గురించి సరైన ధారణ కల్పన ఉండాలి బంధమోక్షాల గురించి కన్ఫ్యూజ్డ్గా పెట్టు కూర్చుంటే రకరకాల పిచ్చే ఆలోచనలన్నీ పెట్టుకూర్చుంటే వాడు ధ్యానానికి పనికిరాడు సో ఈ విధంగా చాలా క్లీన్ అండ్ క్లియర్ మైండ్ క్లీన్ అండ్ క్లియర్ స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు కలిగి ఉంటే వాడు ధ్యానాన్ని చాలా సరళంగా చేయగలుగుతాడు అటువంటి ఆ ధృతితోటి మీరు మనస్సు యొక్క చలనాన్ని ఆపేసేయాలి ఆపిస్తే ఏమిటవుతుంది మనస్సు యొక్క చలనం ఆగిపోయింది అనుకోండి ఏమిటవుతుంది సపోజ్ ఒక జలాశయంలో తరంగాలు పెద్ద తరంగాలు పిల్ల కెరటాలు బుడగలు నొరగ సుడిగుండాలు ఇవన్నీ తిరిగిపోతున్నాయి అనుకోండి ఈ కల్లోలవంతా కూడా ఆగిపోయింది అనుకోండి ఆగిపోయినప్పుడు ఏమవుతుంది ఇవన్నీ ఏమైపోయాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ జలములో విలీనమైపోయాయి బయట నుంచి వచ్చినవేం కావు లోపల నుంచే జలంలోంచే వచ్చాయి ఆ డిస్టర్బెన్స్ మూలంగా వచ్చాయి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఆగిపోయిందో ఇవన్నీ జలంలో విలీనమైపోతాయి అలాగే మనస్సు అనేది ఏమీ లేదు మీకు ఆత్మ చైతన్యంలో కలిగేటువంటి చలనానికే మనస్సు అనిపేరు ఇప్పుడు చైతన్యంలో ఘటఘటాకారము ప్రకాశించింది అనుకోండి ఘట జ్ఞానం కలిగింది అనుకోండి అది వస్తుత జ్ఞానం అన్డిఫరెన్షియేటెడ్ నోయింగ్నెస్ అని అంటే నిర్విశేష జ్ఞప్తి నిర్విశేషమైన జ్ఞప్తి అంటే పర్టికులర్ కాని శుద్ధమైన ఎరుక ఆ ఎరుకలో ఘట జ్ఞానం వచ్చింది అనుకోండి అంటే ఏమైంది అక్కడికి ఆ జ్ఞానానికే ఒక కండిషన్ వచ్చింది జ్ఞానమే ఘటాకారంగా కండిషన్ అయింది దానికే మనస్సునిపేరు కాబట్టి ఆ ఎరుకలో వచ్చే చలనానికే మనస్సునిపేరు అందుకంటే వేరే మనస్సు లేదు ఎప్పుడైతే చలనం ఆగిపోయిందో ఈ మనస్సు ఏమవుతుంది మనస్సు తన దాని స్వరూపం అంటే అది ఎక్కడి నుంచి పుట్టిందో దాంట్లో విలీనం అయిపోతుంది ఆత్మసంస్థం మనఃకృత్వ ఇప్పుడు గాలి పీల్చాను విడిచిపెట్టాను ఇప్పుడు నేను పీల్చిన గాలి నా గాలి లోపలికి వెళ్ళిన గాలి ఇది విడిచిపెట్టాను ఆ గాలి ఎక్కడికే ఎక్కడికి వెళ్ళింది అనంత వాయువుల్లో కలిసిపోయింది అంతే కదా అనంత వాయువు నుంచి వచ్చినటువంటి గాలి అనంత వాయువులో కలిసింది మళ్ళీ అనంత వాయువు నుంచి మళ్ళీ వస్తే వీడు బతుకున్నట్టు లెక్క ఇంకా మళ్ళీ రాలేదనుకోండి ఆ దేహం పడిపోయినట్లు లెక్క మృత్యు అంటే అంత పీల్చిన గాలి విధులు ఇంకా మళ్ళీ పీల్చడం పీ పీల్చి విధులు మళ్ళీ విధులు పెట్టి వెళ్ళి వెంటనే పీలుస్తూ ఉంటాడు విధులు పెట్టి వాళ్ళు వెంటనే టైం కమ్స్ ఎప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తే అప్పుడు విడిచిపెట్టేసి పిలేస్తాడంటే దాన్ని అంటే ఈ పదం అలాంటి పదం సంస్థ అనే పదం అలాంటి పదం సంస్థ అనే పదానికి మృత్యువు అని కూడా అర్థం ఉన్నది ఇప్పుడు మనస్సుతో చలన వచ్చింది ఘట రూపం ఘట జ్ఞానం ఘటాకారం కలిగింది ఆ చలనం అయిపోయింది మళ్ళీ ఇంకో ఆకారం మళ్ళీ ఇంకో ఆకారం ఇంకోఆం ఇప్పుడు గయాకారం రాలేదు మనస్సు అంటే ఏమైపోయింది మనస్సు గాయత్ర అంటే మనస్సుకి మృత్యు వచ్చింది అనమాట ఇది నిజంగా మృత్యు అనుకుని ఆ సంస్థాపకానికి అర్థం ఉంది అందుకోసం అలా చెప్పాను మృత్యు అంటూ ఏమీ లేదండి ఇంకే మృత్యు మనం అలా భ్రమపడతాం కానీ ఇప్పుడు నేను చెప్పిందంటే ఏది మృత్యు ఆ పీల్చిన ఎక్కడి నుంచి వచ్చినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది అంటే దాన్ని మృత్యు మనం పేరు పెట్టుకుని దాని చుట్టూ బోళ్ళంత కథ అల్లుకుని మనం ఇబ్బంది పడతాం తప్ప అక్కడ మృత్యువేముంది అది పిలిచాడు దాన్ని విడిచిపెట్టాడు ఎన్నిసార్లు పీల్చి పీల్చి పెట్టాడో దానికి ఏదో అలా చేస్తున్నాడు చాలా కాలం నుంచి పీలుస్తున్నాడు విడుస్తున్నాడు పీలుస్తున్నాడు విడుస్తున్నాడు ఎప్పటికోప్పటికి వాట్ ఎవర్ బిగిన్స్ మస్త్ ఎండ్ ఎప్పటికోప్పటికీ ఎండ్ అవ్వాలి కదా ఎండ్ ఇప్పుడు కేపడి బాధ ఎండవ్వడం అంటే పిలిచాడు వియించాడు ఇంకా మళ్ళీ వెళ్ళలేదు బస్ వైశాహి అలాగే ఇక్కడ కూడా ఆత్మ సంస్థ మనకృత్వ థాట్ ఏ థాట్ బి నో నో థాట్ థా నో థాట్ నో థాట్ నో థాట్ నో థాట్ నో థాట్ ప్లస్ ఓకే అంటే మీ స్వరూపంలో మీరు నిలిచి ఆ స్వరూప స్థితి వచ్చినప్పుడు మీరు శాంతంగా ఉంటారు శాంతి చల్లారుతుంది మనస్సు యొక్క చలనము అల్లరి కల్లోలము అలజడి ఆందోళన అన్నీ చల్లారుతారు శాంతి ఇక్కడ ఒక ప్రకాశం ఏమిటంటే మీకు ఆశ మీరు ఉంటారు అక్కడ మనస్సు చల్లారింది కదా అని మీరు లేరు అనుకోద్దు మీరుంటారు మీరుంటారంటే మీరు మీ మీద వేసుకునేటువంటి అధ్యారోపాలు ఏమి ఉండవు నేను ఇది నేను అది అవే ఉండవు శుద్ధమైన ఎరుకగా మీరు నిలిచి ఉంటారు శుద్ధ చిద్రూపుడుగా ఉంటారు అప్పుడు మీరు మీకు మనస్సు యొక్క చలనానికి అలవాటు పడుతుంటారు ఇప్పుడు ఒకసారి దొరద వేసింది అనుకోండి గోక్కుంటాడు ఈ దొరద సమ్ కైండ్ ఆఫ్ అనారోగ్యం వల్ల లేకపోతే ఏదో సమ్ స్కిన్ డిసీజో ఏదో వచ్చి ఈ దురద నిరంతరంగా వస్తుంటే నిరంతరంగా గోక్కోవడానికి అలవాటు పడితే కొంతకాలానికి మందుకి ఆ దురద తగ్గిపోయినా అప్పుడప్పుడు ఇలా అనుకుంటూ ఆ అలవాటు అలా అనుకోకపోతే వీడికి ఉత్సాహం ఉండదు గోకడానికి అలవాటు పడ్డవాడికి గోకడం మానేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనస్సుతోటి అలాగే నిరంతరంగా ఆలోచించేయడానికి అలవాటు పడి ఉంటాం మనం మనస్సు యొక్క అధిక చలనానికి అలవాటు పడి ఉంటాం మన మనస్సులో చాలా థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అలా ప్రవాహంగా వచ్చేస్తు ఉంటాయి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ పెరిగిపోతుందో ఆ థాట్స్కి క్వాలిటీ ఏమీ ఉండదు అధ్వాన్నంగా ఉంటాయి ఆ థాట్స్ ఆ థాట్స్లో ఒక్క పది థాట్స్ వలస పెట్టి రాసి చూసుకుంటే ఓ మై గాడ్ ఇవ్వని ఆ థాట్స్ అని ఆశ్చర్యం ఏ ఏమిటి థాట్స్ ఉంటాయి ఒకటి ఏం థాట్స్ ఉంటాయి ఎలక్షన్ రెండు క్రికెట్ మూడు భోజనం నాలుగు టిఫిన్ ఐదు వాడు ఇలా చేసాడు ఆరు వీడు యూస్లెస్ పేల ఇలాంటివి ఉంటాయి థాట్స్ వీటిల్లో సారవ ఏముంటుంది రోజంతా ఇవే థాట్స్ ఇంతకంటే సారవంతమైన థాట్స్ ఏముంటాయి వీడు బుర్రలో సంసారానికి సంబంధించినవి అంత మిథ్య దీంట్లో సత్య ఉండదు కాబట్టి ఇటువంటి థాట్స్ సంఖ్య ఎప్పుడైతే పెరిగిపోతుందో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరిగిపోతుందో వాటి క్వాలిటీ ఘోరంగా ఉంటుంది ఎందుకు పనికిరాని థాట్స్ ఉంటాయి ఆ స్థితి మనం దాన్ని దాన్ని బ్రేక్ చేయాలి ఆ స్థితిని తీసిపరేయాలి దానికి అలవాటుపడి ఉంటాం అంటే మీనింగ్లెస్ థాట్స్ యొక్క హై ఫ్రీక్వెన్సీకి అలవాటు పడి ఉంటాడు పూర్వానికి సామెత తిట్టే నోరు ఊరిపోద్దండి తిట్టడానికి అలవాటు పడ్డ నోరు ఎవరిలో హో ఎవళ్ళో లేకపోతే ఓ చెట్టు ఏదో చూసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని తిట్టి రావాలి తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటో ఏదో ఒకటి తీయాలి సో ఆ మనస్సు అలాంటి అలవాటు ఉంటుంది మీరు ధ్యానం చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఆ మనస్సుకి అంటే మీకు ఆ శాంతి ఇష్టం కాదు ఆ శాంతి నుంచి బయటకు వచ్చేయాలనిపిస్తుంది అలా ఉండద్దు అక్కడ కూడా ధృతిని ఇంకొకసారి అప్లై చేసి ఆ నిశ్చల స్థితి నుంచి బయటకు వచ్చేసేయడానికి కంగారు పడద్దు ఇది ఎలా ఉంటుందంటే రెండు నిమిషాలు అందరూ మౌనంగా కళ్ళు మూసుకు కూర్చోండి అని ఏదో అక్టోబర్ రెండు నాడు గాంధీ గారి స్మృతి ఏదో ఇలాంటివి ఏవో ఉంటారు ఏదో ఎవరిదో స్మృతి కోసం అందరూ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఉండాలి ఆ రెండు నిమిషాలు ఎలా ఉంటాం ఎప్పుడు అయిపోతాయి రా బాబు ఈ రెండు నిమిషాలు అన్నట్టుగా ఉంటాం ఎప్పుడు కళ్ళు తెరిచేద్దామా అన్నంత హడావిడిగా ఉంటాం లేకలు కూడా తెరిచి చూస్తాం ఎందుకంటే అలా నిశ్చలంగా ఉండడం కూడా మనకి చేత కాదు అభ్యాసం లేక అలాంటి ఒక మీకు ధ్యానంలో వస్తుంది అందుకోసం అక్కడ హెచ్చరిక ఏమిటంటే నకించిదపి చింతయేత్ ఒక్కసారి మనస్సు విలీనమైపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం నువ్వు చేయవద్దు నీ తరఫు నుంచి నువ్వు చేయవద్దు లెట్ ఇట్ రిమైన్ మోషన్లెస్ అండ్ ట్రై టు డిస్కవర్ ద గ్లోరీ ఆఫ్ దైండ్లెస్ థాట్ లెస్ స్టేట్ నాట్ మైండ్లెస్ మైండ్లెస్ అంటే బుర్రలేని అది కాదు థాట్ లెస్నెస్ థాట్ లెస్నెస్ ఈస్ నాట్ సేమ్ అస్ మైండ్లెస్నెస్ కాబట్టి ఆ థాట్ లెస్ స్టేట్ సంకల్పరహిత స్థితి ఏది దాని మీద ప్రేమని మీరు డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ధ్యానాన్ని ప్రేమతో చేయటం అభ్యాసం చేయాలి ప్రేమించటం నేర్చుకోవాలి ధ్యానాన్ని ప్రేమించాలి ధ్యానాన్ని ఎలా ప్రేమించాలి ధ్యా చూడండి ఇది యూ ట్రై టు అండర్స్టాండ్ ధ్యానాన్ని ప్రేమించండి ధ్యానాన్ని ఎలా ప్రేమించాలి అంటే ఒక మహాత్ముడికి అవును చెప్పాడంటే భక్తుడికి నువ్వు ఈశ్వరుణ్ణి ప్రేమించు అని చెప్పాడు అంటే ఆయన అన్నాడు ప్రేమించాలనే ఉండదు నాకు కూడాను కానీ ఎలా ప్రేమించాలో నాకు తెలియట్లేదు చెప్పండి అన్న అంటే ఆయన చెప్పాడు చూడమ్మా ఈశ్వరుణ్ణి ప్రేమపూర్వకంగా అలాగే ధ్యానం చేస్తూ ప్రేమించు అలా ప్రేమించు అని చెప్పాడు అదేనండి నేను అడుగుతున్నా ఎలా ఎలా ప్రేమించ అంటే ఈశ్వరుణ్ణి మనం ప్రతిదినమూ కూడా చక్కగా ప్రేమించడం అభ్యాసం చేసుకుని అలా ప్రేమిస్తూ చక్కగా ప్రేమ నిర్మాణం అవుతుంది అది మళ్ళీ చెప్పాడు వీడు ఎలా ప్రేమించుకుంటారో చెప్పమంటే మళ్ళీ అదే తిక్కుతారు ఏమిటి ఎలా ప్రేమించాలో చెప్పండి చూడు ప్రేమించడం అలవాటు చేసుకుంటే ఆ ప్రేమ వస్తుంది అందుకే కాబట్టి దానికి ఆ ఎల్ల అనే ప్రశ్నకి సమాధానం ఉండదు అది పిల్లవాడు నడవడం ఎలా నేర్చుకుంటాడు నడుస్తూ నడుస్తూ నడవ నడక నేర్చుకుంటాడు మాటలు ఎలా నేర్చుకుంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు నేర్చుకుంటాడు ఈత ఎలా నేర్చుకుంటాడు ఈదుతో ఈదుతో ఈత నేర్చుకుంటాడు ఈత మొదలుపెట్టినప్పుడు ఈత రాదు కానీ ఈత రాదు కదా నాకు ఈత రాదు కదా నేను ఈతలా మొదలు పెట్టాను అంటే ఆ గట్టి మీదే కూర్చుంటే ఇంకా వాడి జీవితం అంతా మీదే ఉంటాడు అలాగే ఈశ్వరుణ్ణి ప్రేమించడం అభ్యాసం చేయి ప్రేమ ప్రేమించడం అభ్యాసించే మొదలుపెట్టి ప్రేమించదు అయ్యా ప్రేమ రావట్లేదు అక్కడ ఆగిపోకూడదు మొదలుపెట్ట ప్రేమ ఉంటే ఏం చేస్తాం చెయ్యి అదేదో చెయ్యి అలాగే ధ్యానాన్ని ప్రేమించడం మొదలుపెట్ట డే వన్ ప్రేమ లేకపోయినా నేను ధ్యానాన్ని ప్రేమిస్తున్నాను యు ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ అని అలా చెప్తాను ప్రేమ లేకున్నా ప్రేమ ఉంటే ఏం చేస్తాం ఇంకో కొంతసేపు ధ్యానం చేస్తాను ఆ పని చేయి ప్రేమతో చేయి ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా చేయి యాస్ డో యు యూ హ్యావ్ లవ్ యు డూ ఇట్ ఈవెన్చువల్లీ మీకు లవ్ ప్రేమ డెవలప్ అవుతుంది అలాగే డెవలప్ అవుతుంది వీలు లవ్ ఫస్ట్ సైట్ ఇదేదే అంటారో అలా అనిపిస్తుంది అది ఆ కలిసి జీవిస్తుంటే క్రమంగా డెవలప్ అవుతుంది సో కాబట్టి అలాగే ధ్యానం చేస్తుంటే ప్రేమతో చేస్తుంటే ప్రేమ పెరుగుతుంది ఎప్పుడు కూడా ధ్యానాన్ని ప్రేమతో చేయాలి బలాత్కారంగా చేయకూడదు నేను చిన్నప్పుడు బలాత్కారంగా చేసి వాళ్ళం సంధ్యావందనం సంధ్యావందనం చేస్తే కానీ భోజనం పెట్టేది లేదు అని రూల్ ఒకటి ఉండేది ఇంట్లో ఎవరికి భోజనం పెట్టాలన్నా వాడు సంధ్యావనం చేసుకుని అప్పుడే భోజనం అలాంటి రూల్ ఉండేది ఇంట్లో అంటే సంధ్యావనం చేయాల్సిన వాళ్ళు చేస్తే కానీ భోజనం లేదు ఆ రూల్ని పాటించడం కోసం వర్క్ టు ది రూల్ అంటున్నా అలాగే మేము సంధ్యావందనం టు టు ది రూల్ అంటే గాయత్రి చెప్పం పది సార్లు మినిమం చేస్తే సరిపడుతుంది కాబట్టి పది సార్లే చేసేవాళ్ళం ప్రాణాయామం పూర్తిగా చేయకుండా ముక్కు పట్టుకుని ప్రాణాయామం అయిపోయింది అనిపించేవాళ్ళం అంత్యప్రదానం ఇలా టగటగా ఇచ్చేసేవాళ్ళం ఏదో చేసేవాళ్ళం వర్క్ టు ది రూల్తోనే చేసేవాళ్ళం అలా చేయకూడదు ప్రేమగా చేయాలి కాబట్టి యు లవ్ మెడిటేషన్ యు లవ్ టు బి సైలెంట్ ఇక్కడంతా సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ మనస్సు సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ని కల్టివేట్ చేసుకోవాలి రోజు మొత్తం మీద కూడా కల్టివేట్ చేసుకోవాలి ధ్యాన సమయంలో చాలా సరళమైపోతుంది Outer Silence Cultivate, Inner Silence Cultivate Go Pashwadi Vat Vang Miro Thaha Go, Aavundi, Aite Beryal Ontai, Pashwool Ontai Beryal I can't say this, I can't say it. I can't say it. Aavukhi, Doda Kanapadaka Pote, Aji Okha Sar Mata Lata Namba Oh Sar Mata Lata, Okha Sar Mata Lata Oji Matta Miro Okha Sar Mata Lata అప్పటికి రెస్పాన్స్ రాకపోతే పది నిమిషాలు వెయిట్ చేసి మరోసారి మాట్లాడుతుంది అంతే ఆ రోజుకి మాటలు సరి ఇంకా మాటలు ఉండవు అలా ఉండాలి అంటే మనం మాట్లాడేటువంటి ఆ మాటల యొక్క జోరు బాగా తగ్గించుకోవాలి వాంగ్ నిరోధం యచ్చేద్ వాంగ్ మనసి ప్రాజ్ఞ కఠోపనిషత్ వివేకవంతుడు ఏం చేస్తాడంటే వాక్కుని మనస్సులో విలీనం చేస్తాడు అంటే ఏమిటి మాట్లాడాలనిపించినప్పుడల్లా ఎందుకు మాట్లాడడం అని మనస్సు పరిశీలన ధృతి ఈ మాట్లాడడం అవసరమా ధృతి అంటే వెంటనే మాట్లాడడం మానేట సో ఆ విధంగా అవుటర్ సైలెన్స్ని అభ్యాసం చేస్తూ ఇన్నర్ సైలెన్స్ని కూడా చక్కగా అభ్యాసం చేయాలి చేసి చేసినట్లయితే ఆ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు ధృతి ఉండాలి మనకి కఠోపనిషత్తులో మాట్లాడతారు నాయమాత్మ బలహీనైన లభ్య ఈ ఆత్మస్వరూపాన్ని బలహీనుడు పొందలేడు ఆ బలం అంటే ఫిజికల్ బలం కాదు మనోబలం ఆత్మబలం ఆత్మబలం అంటారు దేహంలో బలం ఉంటుంది మనస్సులో బలం ఉంటుంది ఆత్మయందు బలం ఉంటుంది ఆత్మబలం మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే దేహము మనస్సు నిశ్చలమైపోయినప్పుడు మీరు ఆత్మస్వరూపులే ఉంటారు ఆత్మ సంస్థం దేహము మనస్సు ఆత్మలో విలీనమై ఉంటాయి ఇప్పుడు ఆత్మనిష్ఠులే ఉంటారు దాన్ని ఆత్మనిష్ట ఆత్మ ఇలాంటిది అలాంటిది అని చదివితే సరిపడదు ఆత్మ పుట్టుకలేదు మరణము లేదు అని మామూలుగా ఇవన్నీ మాకు పదాలు కొన్ని ఉన్నాయి అయో నిత్య శాశ్వతో పురాణ నహన్యతే హన్యమానే శరీరే ఆత్మకి పుట్టుకలేదు నిత్యము దేహం పడిపోయినా ఆత్మ పడిపోదు ఆత్మ బ్రహ్మ ఆత్మ అజరామరము నేను ఇంక మీకు అరగంట సేపు కథ కింద చెప్పగలుగుతా ఆత్మ గురించి సరిపడదు ఈ సమాచారం అంతా పోగేస్తే సరిపడదు అవసరమే కానీ సరిపడదు కాబట్టి ఆత్మస్వరూపాన్ని మననం చేసి అల్టిమేట్గా ఆ జ్ఞాననిష్టలో రావాలి అంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపడదు కేవలం బుకిష్ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపడదు చాలామంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకుంటారు సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ జ్ఞానం అనుకుంటారు ఇన్ఫర్మేషన్ జ్ఞానాలు ఎలా అవుతున్నాయి ఇప్పుడు స్వర్గంలో కాకులు తెల్లగా ఉండును నీకు తెలుసా ఈ ఇన్ఫర్మేషను నాకు తెలుసు చూసారా నేను ఎంత ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను స్వర్గంలోకి ఎట్ట తెలుసు స్వర్గంలో కాకులు తెల్లగా ఉండు ఇది ఉన్నాం కదా అయినో శ్వేత కాకా ఎంత ఇన్ఫర్మేషను ఇలాంటి ఇన్ఫర్మేషను ఇట్ ఈజ్ It is silly. There is no value to it. There is no value to it. What is the value? There is no information. There is no information. There is no information. So, so what? If I am a man or a man or a man, I will say that there is no information. Therefore, the Atma Swaroopamu is a jnana-nishthaka. If you are not able to do the indirect work, Allah is able to do it. అంటే శ్రవణం ఒక్కటి సరిపడదు శ్రవణ మననాలు చేసి విధుధ్యాసనం చేసి ఇప్పుడు చెప్పినట్టుగా ఈ మనస్సును విలీనం చేసి ఆత్మ సంస్థ మనకృత్వ ఆ జ్ఞాననిష్టలో ఉంటే అప్పుడు వాడికి ఒక ఇన్సైట్ డెవలప్ అవుతుంది ఇన్సైట్ అంటే అంతర్దృష్టి ఇప్పుడు మనకు ఉన్నదంతా బహిర్దృష్టి ఓ హాలు వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ ఇది ఉంది అక్కడది ఉంది ఓ గరువుడా ఉంది ఆ మార్కెట్లో ఇవి ఉంటాయి అవి ఇదంతా బహిర్దృష్టి అక్కడ మంచి కాఫీ హోటల్ ఉంది కాఫీ బాగుంటుంది అక్కడ ఈ హోటల్లో కాఫీ బాగుండదు ఇదంతా బహిర్దృష్టి ఎంత ఉంటుంది ఈ బహిర్దృష్టి ఏ లౌకిక జీవనానికి కొంత గొప్ప అవసరం మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది సమస్యది అంతర్దృష్టి ఉండాలి అంతర్దృష్టి అంటే బయట వాటిని ఎంత క్లియర్గా మీరు సూర్యకాంతిలో చూసి తెలుసుకోగలుగుతున్నారో ఆ దట్ ఇన్నర్ లైఫ్ దేహము మైండ్ ఇట్స్ మూమెంట్ ఎలా మూవ్ అవుతోంది వాట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ని ప్రాజెక్ట్ చేస్తుంది శుద్ధి శుద్ధంగా ఉందా లేదా దెన్ మనస్సు నిశ్చలం అయిపోయినప్పుడు వాట్ యా మై నా యథార్థ స్వరూపం ఏమిటి దిస్ ఇస్ ది అంతర్దృష్టి ఇన్నర్ దృష్టి ఇన్సైట్ ఇన్సైట్ ఉండాలి ఆ అంతర్దృష్టి మీకు కేవలము ధ్యానం వల్ల మాత్రమే అది నిర్మాణం అవుతుంది క్రమంగా నిర్మాణం అవుతుంది కంగారు ఏమీ లేదు శనై శనై కంగారు ఏమీ లేదు కాబట్టి ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది భాష్యకారులు ఏమంటారు చూద్దాం నహస క్రమక్రమంగా కంగారు పడద్దు సహస అంటే ఒక్క ఉదుటున చేయకూడదు క్రమంగా సావకాశంగా చేయాలి కంగారు కంగారుగా చేసినట్లయితే బోర్ల బొక్కలా పడతారు కంగారుగా పరిగెడితే అంటారు చూడండి సవకాశంగా చేయాలి ఏ పని చేసినా ధ్యానంలో మరీ సవకాశంగా మనం ఉండాల్సి ఉంటుంది ఉపరమేత్ ఉపరతి కురియా మనస్సుని ఉపసంహారం చేసేయాలి ఇంద్రియాలను కూడా ఉపసంహారం చేసేయాలని చెప్పుకున్నాం కదా కాబట్టి ఎందుకంటే ధ్యానమునకు రెండు ప్రయోజనాలు ఉంటాయి ప్రైమరీ అండ్ అల్టిమేట్ సో ప్రాథమిక ప్రయోజనము అంతిమ ప్రయోజనము ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే మనస్సు యొక్క చలనము మనస్సులో వచ్చిపోయేటువంటి ఊహాపోహలు కాలుష్యము మనస్సులో అనేకములైన కాలుషాలు ఉంటాయి మలినం ఉంటుంది అంటే ఉదాహరణకి మీకు మనస్సులో ఎవరిదైనా ద్వేషం మనస్సులో ఉందనుకోండి మీకే తెలుస్తుంది నా మనస్సులో ఇంకా ఈ ద్వేషభావన ఉంది అని తెలుస్తుంది అది తెలియడం ఫస్ట్ స్టెప్ మనస్సు దగ్గర ఉండే గొప్ప విశేషం మీకు దేన్ని తెలుసుకుంటారో మనస్సుకు సంబంధించి దాని మీద మీకు అధికారం వస్తుంది వీఆర్ స్లేవ్స్ టు వాట్ వీ డోంట్ నో అండ్ వీఆర్ మాస్టర్స్ ఆఫ్ వాట్ వీ నో ఇది మనస్సు యొక్క పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి మీ మనస్సులో మీకు అహంకారం మూమెంట్ ఈగో ఉంటుంది ఓ ఇది దిస్ ఇస్ ది ఈగో ఇది ఎలా మూవ్ అవుతుంది ఇది మానావమానాల్లో ఎలా ఉంది అని ఆ ఈగో యొక్క మూవ్మెంట్ మీకు తెలుస్తుంది మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి ఓ నా కోపం రాదని నేను అనుకున్నాను కానీ వచ్చింది అంటే ఈ కోప వాసన ఈ క్రోధం యొక్క వాసన ఇంకా మనస్సులో ఉంది అని నాకు తెలుస్తుంది సో మైండ్ అండ్ ఇట్స్ మూమెంట్స్ అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి సాధారణంగా లౌకికులకు తెలీదు లౌకికులు మనస్సు యొక్క బానిసలై ఉంటారు తప్ప మనస్సు మీద ఏ రకమైనటువంటి కమాండ్ ఉండదు మనస్సు మీద కమాండ్ అంటే ఏమిటండి చేత్తో పట్టుకునేది ఏం అడుగుతా మనస్సు అంటే మనస్సు మీద కమాండ్ ఏమిటంటే మనస్సుని ఆ తెలుసుకుంటూ ఉండటం బుద్ధ ధృతి గృహీతయా ఆ ధృతితో పట్టుకుని ఉండటం అది మనస్సు మీద కమాండ్ సో లౌకికులకు అంటే లోక వ్యవహారాల్లో తలమునుకలయ్యే వాళ్లకు ఆ మనస్సు మీద ఏ రకమైన కమాండ్ ఉండదు సో మీరు ఎప్పుడైతే ధ్యానం అభ్యాసం చేస్తారో మనస్సు మీద ఒక పట్టు మీకు దొరుకుతుంది మీ మనస్సు మీద మీకు సాధారణంగా జనులు ఇతరుల మీద నిఘా వేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళ మీద నిఘా వేస్తారు చుట్టుముట్టు ఉండి వాళ్ళ మీద నిఘా వేస్తారు సమాజాన్ని కూడా మన మన చెప్పి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తారు అలా చేస్తారు సమాజాన్ని నేను ఏది మంచి అనుకుంటానో ఆ మంచిని అందరూ నేను మంచి అనుకున్నదే అందరూ అనుకోవాలి నేను చెప్పిన దారిలో అందరూ నడవాలి అని ప్రయత్నం చేస్తారు చూడండి ఎంత అహంకారం యొక్క పరాకాష్ఠం అలా ఉంటుంది సమాజం యొక్క రచన కాబట్టి వీడు ఊళ్ళో వాళ్ళందరినీ రిఫార్మ్ చేస్తానంటాడు ఇంట్లో వాళ్ళని రిఫార్మ్ చేస్తానంటాడు తప్ప తన మనస్సు మీద తనకి ఏ రకమైన కమాండు ఉండదు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఉలో వాళ్ళ రిఫార్మ్ చేయక్కర్లేదు వాళ్ళు రిఫార్మ్ అవుతారు వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు అవుతారు వాళ్ళు అవ్వాలి కానీ చేస్తాం వెళ్ళి ఇంట్లో వాళ్ళని అసలే రిఫార్మ్ చేయక్కర్లేదు చిన్నపిల్లలకి ఏదో డిసిప్లిన్ పెట్టడం పెద్దవాళ్ళని ఏమిటి రిఫార్మ్ చేస్తారు వాళ్ళే అవుతారు రిఫార్మ్ వాళ్ళు మనం చెప్తే రిఫార్మ్ అవ్వరు మనం చూసి రిఫార్మ్ అవుతారు అలా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇతరులను రిఫార్మ్ చేయాలనే ఈ యాటిట్యూడు సందర్భానుసారంగా అవసరమైతే అట్టి పెట్టుకోండి నేనేం కాదంటలేదు కానీ దాంట్లో దాన్ని కొంత పరిశీలించబెట్టడం అవసరమే సో ఇతరుల మీద నిఘా వేయటం మానేసి మనస్సు మీద తన మనస్సు మీద తాను నిఘా వేసుకోవాలి మనస్సును పరిశీలించాలి ఈ విధంగా మనస్సు స్వచ్ఛమైపోతుంది ఇది మెడిటేషన్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ప్రైమరీ పర్పస్ అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఈ మనస్సు దేహము ఇంద్రియములు ఇంద్రియ శక్తులు ప్రాణము ప్రాణము యొక్క మూమెంట్ వీటన్నింటి యొక్క ఆరిజిన్ దట్ ఈస్ ది ఆత్మ ఆత్మే బ్రహ్మ ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్తి దట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మెడిటేషన్ కాబట్టి చాలా ప్రధానమైనది దాన్ని జాగ్రత్తగా మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది మెడిటేషన్లో చేసి ఇది ఏమి ఉండదు తర్వాత మీకు ఇంకో మనం చేస్తు మీరు గమనించాల్సి ఉంటుంది ధ్యానం ఒక క్రియ కాదు ఎందుకంటే క్రియ మానేయమని చెప్తున్నారు కానీ ఉపరతి చేయమన్నా చూడడం మానేవి వినడం మానేయి మనస్సుతో సంకల్పించడం మానేయి ఇంక ఇప్పుడు ఏం చేయమంటావు ఏమి చేయాల్సింది లేదు మరి ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అన్న ఉండడం ధ్యానం ఈజ్ నాట్ టు డూయింగ్ ధ్యానం ఈజ్ బీయింగ్ ఈ ధ్యానం రూపానువిద్ధ ధ్యానంలోనూ శబ్దానువిధ ధ్యానంలోనూ సమ్ డూయింగ్ విల్ బి దే మానసిక క్రియ ఉంటుంది ఇక్కడ అక్రియ నో క్రియ నో డూయింగ్ ఎప్పుడైతే డూయింగ్ నుంచి మీరు ఉపసంహారం చేసేస్తారో ఇంకేముంటుందండి వాట్ రిమైన్స్ బీయింగ్ రిమైన్స్ కాబట్టి ధ్యానము మెడిటేషన్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ It is not the art of doing, it is not karma. If you are doing meditation, it is an expression. If you are doing meditation, it is not true. It is true. It is true. ఉపరతము కురియా ఉపరతిని చేయవలెను అంటే చేయడాన్ని మానేయవలెను అని అర్థం కయా బుద్ధి అంటే బుద్ధితో దీన్ని అకాంప్లిష్ చేయాలి బుద్ధి అంటే నిశ్చయాలి డిటర్మినేషన్ డెసిషన్ ఒక రిజాల్వ్ తోటి అకాంప్లిష్ చేయాలి ఎందుకంటే సోఫాల్లోనూ కుర్చీల్లోను కూర్చోడానికి అలవాటు పడి ఉంటాం మనం ఇలా రిటార్గా కూర్చోంటే కూడా వీడు డెసిషన్ తీసుకుంటే కానీ కూర్చోలేండి రిటార్గా రిటైర్డ్గా కూర్చోవాలంటే కూడా డెసిషన్ అవసరం ఇప్పుడు ఇక్కడ పట్టా మీద మీరు గంటన్నరసేపు కూర్చున్నారంటే దాని వెనకాల ఒక ధృతి ఉంటేనే మీరు కూర్చోగలుగుతారు లేకపోతే కూర్చోలేదు అసలు గంటన్నరసేపు క్లాస్లో కూర్చున్నారంటే దాని వెనకాల ఒక ధృతి ఉంటుంది దానికే ధృతి కావాలి కాబట్టి లేకపోతే బయట బోళ్ళని వ్యవహారాలు ఉంటాయి అవన్నీ వదులుకుని వచ్చి గంటన్నరసేపు ఇక్కడ కూర్చుంటే నేనేం కథ చెప్పాన ఏం చెప్పానో ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా ఏమీ లేదు ఎంతసేపు మనస్సు ఇలాగా లాగా గంట నరసేపు అదే ప్రసంగం కాబట్టి దానికి కూడా ఒక ధృతు ఉండాలి అబ్స్ట్రాక్ట్గా ఉంటే కూడా ఎంజాయ్ చేయగలిగేటువంటి ధృతు ఉండాలి ఇదేమి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కాదు ఆర్కెస్ట్రా పెట్టుకుని కథలు పాటలు పాడడం ఏం కాదు కదా శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం దీనికి చాలా ధృతు ఉండాలి పాటలు పాడుతున్నారు అనుకోండి ఏమైంది ఎలా కూర్చుని వింటూ ఉండవచ్చు సీతాపతే రామ రాధాపతే కృష్ణ వారంటారు మీరు వింటారు సో వాట్ హ్యాపెన్ సీతాదేవన్ రాముడు పెళ్ళాగాడు రాధాదేవన్ కృష్ణుడు It is not like that. It is not some spiritual entertainment. It is something that I should know and be. నో అండ్ బి మీకు ఉత్సాహం చెప్పడం కోసం అలాగే అంటే యు ఆర్ very great job గ్రేట్ జాబ్ అభిప్రాయం So kim విశిష్టయా ధృతిగృహీతృత్యాధైర్యేణ గృహీతృతిగృహీతయా ధైర్యయుక్త ధైర్యముతో కూడిన అనర్థం ధైర్యముతో కూడిన మనస్సుతో ధృతిగృహీత ధృతి అంటే ధైర్యము ఇంకా మీకు మనం చేసాము ధైర్యము అంటే జ్ఞానం వల్ల ధైర్యం వస్తుంది తెలియడం వల్ల ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుందంటే ఏదో కత్తులు కటాల్లో పట్టుకుంటే ధైర్యం వస్తుంది అనుకున్నారు జ్ఞానము వివేక జ్ఞానం వల్ల ధైర్యము ఉత్పన్నమవుతుంది ఆత్మ సంస్థం ఆత్మని సంస్థితం ఆత్మవ సర్వం నతోం ఆత్మసంస్థం ఇక్కడ ఆత్మ సంస్థం అంటే ఏదో శంకర్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి ఉంటారు ఇప్పుడు ఫిలిము ఇలా రోల్ అవుతూ ఉంటుంది రోల్ అవుతూ ఉంటే మీకు తెర మీద మీకు క్యారెక్టర్స్ కదులుతూ ఉంటాయి అవునండి సపోజ్ ఫిలిం స్టెక్ అయింది అనుకోండి కదలడం మానేసి ఫిక్స్ అయిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది తెర మీద ఆ బొమ్మలు ఇవో అలాగే అలాగే ఉండిపోతాయి ఏవో నాలుగో ఐదో బొమ్మలు అలా ఉండిపోతాయి అంతే కదా సపోజ్ ఫిలిం తెగిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది తెర మీద అంత తెల్లగా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుందంటే అర్థం ఏంటి ఏ బొమ్మలు ఉండవు కాంతి మాత్రమే ఉంటుంది వెలుతురు వెలుగుంటుంది తప్ప బొమ్మలేమి ఉండవు ఈ మూడు పరిస్థితులు మీకు అర్థమయ్యే కదా ఇప్పుడు మనస్సులో సంకల్పాలు అలా వస్తున్నాయి అనుకోండి ఏ సంకల్పం వస్తే ఆ సంకల్పం ప్రకాశిస్తూ ఆ జ్ఞానం యొక్క వెలుగులో జ్ఞానం అనే వెలుగులో ఘటం వచ్చిందనుకోండి సంకల్పం ఘటం తెలుస్తుంది పటం వచ్చిందనుకోండి పటం తెలుస్తుంది ఏది వస్తే అది తెలుస్తుంది సపోజ్ ఏది రాలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది వెలుగు ఒక్కటి మిగిలి ఉంటుంది వెలుగు అంటే మళ్ళీ మీరు భ్రమపడారు ఫ్లాష్ అలాంటిదేం కాదు ఫ్లాష్లు రంగులు ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పన వాటిలో ఏమీ సత్యం లేదు అది మనస్సు చేసే కల్పనలు మనస్సు దేనిని కల్పిస్తే అది మిథ్య అది నిర్వచనం అది మనస్సు మనస్సు చేత కల్పితమైన సర్వము మిథ్యయే ఇప్పుడు అక్కడ ఫ్లాష్ గురించి అంటలేదు సో మనస్సు యొక్క చలనమేమీ లేకపోతే మీరు శుద్ధ చిద్రూపంగా అంటే ఆ ఎరుక రూపంగా ఉండిపోతారు అంతే దానికే ఆత్మ సంస్థం అంటారు ఆత్మ సంస్థం మనఃకృత్వ అంటే అక్కడ ఆత్మయే ఉంది ఆత్మైవ సర్వం ఎలా అయితే సినిమా తెర మీద తెల్లని వెలుతురు తప్ప ఇంకేమీ లేదు సపోజ్ సినిమా హాల్కి టికెట్లు అన్నీ లోపల అందరికీ చక్కగా ఈ తెల్లని వెలుతురు అలాగా చూపించారు అనుకోండి చూస్తే వాళ్ళు ఏం సో ఈ సినిమా అంతా కల్పితమయ్యా దాని యొక్క సత్యం ఏమిటంటే ఇగో ఈ తెల్లటి వెలుగే దాని యొక్క యథార్థ స్వరూపం దాంట్లో కనపడేటువంటి బొమ్మలు కదలికలు ఇవన్నీ కూడా మిత్యా దాంట్లో వాస్తవం లేదు ఇదే వాస్తవము కాబట్టి మీరు ఇచ్చినటువంటి డబ్బులకి మీరు ఈ సత్య వస్తువునే చూడండి అని అలాగే చూపించారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు సినిమా వాళ్ళు వాళ్ళందరూ గోల పెట్టేసి పారిపోతారు ఏమండి కానీ ధ్యానంలో అటువంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే ధ్యానం అంటే అదే అదే ధ్యానం ఏమనిపిస్తుందంటే మనస్సుతో సంకల్పించటానికి అలవాటు పడి ఉంటాడు అలా సంకల్పిస్తుంటే అది ఉల్లాసంగా ఉంటుంది ఒక్కడు కూర్చున్నప్పుడు కూడా ఏదో సంకల్పిస్తుంటే ఉల్లాసంగా ఉంటుంది తర్వాత టైం పాస్ కింద కూడా ఉంటుంది తర్వాత అట్రాక్టివ్గా కూడా ఒకప్పుడు ఆలోచించి ఆలోచించి భయంలో పడిపోతాడు ఇంకొప్పుడు ఆలోచించి ఆలోచించి దుఃఖంలోకి వెళ్ళిపోతాడు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం లేదు అటు భయం లేదు ఇటు శోకం లేదు ఇటు ఉల్లాసం లేదు ఏమీ లేదు నో ఇమోషన్ వాట్స్ ఎవర్ కేవలము ఆ శుద్ధ చిద్రూపంగా వీళ్ళు ఉంటాడు నా కిచితపి చింతేదు ఆత్మ సంస్థం మన కృత్వ మనస్సు మర్గయా మనస్సు మర్గయ సంస్థం కదా మనస్సు లేదు ఆత్మచైతన్యమే ఉంది మనస్సు ఉంటే ఆ చలనాన్ని బట్టి అన్నీ ఉంటాయి మనస్సు కాశీ అంటే కాశీ ఉంటుంది మనస్సు ఘట అంటే ఘట ఉంటుంది మనసు మిత్రుడు అంటే మిత్రుడు ఉంటాడు శత్రువు అంటే శత్రువు ఉంటాడు ఇప్పుడు మనస్సు లేదు లేకపోతే ఎవరైపోతుంది ఆత్మచైతన్యము ఆ ఎరుక తప్ప మరి ఇంకేమీ లేదు అని అంటున్నారు సర్వం ఆత్మైవ నా తతోన్యత కించిత్ అస్తి ఆత్మతత్వ ఆత్మ చైతన్యం తప్ప మరొకటి ఏమీ లేదు ఇత్యేవం ఆత్మ సంస్థం మనఃకృత్వ ఈ విధంగా మనస్సుని ఆత్మస్వరూపంలో విలీనం చేసేసి నా కించిదపి ఏ రకమైనటువంటి చింత అంటే సంకల్పము లేకుండా ఉండాలి ఇక్కడ భాష్యకారులు శంకర భగవత్పాదులు వారు సాక్షాత్తు శివ శివుని యొక్క శివుడు అపర శివులే ఆ తత్వాన్ని అంత స్పష్టంగా అందిస్తారు వారు ఏమంటారు చూడండి ఏషస్యా పరమోవధి ఇది యోగము నాకు అల్టిమేట్ గోల్ ఇది అంటే పరమహ అవధి నేను అందులోనే మీకు మనం చేశాను మూడు రకాల ధ్యానాలు రూపధ్యానం శబ్ద ధ్యానము అధ్యానము అధ్యానము అంటే ఆత్మధ్యానము ఈ మూడింట్లో ఈ శ్లోకంలో చెప్పింది ఏమిటి ఆత్మధ్యానం ఆత్మధ్యానము అంటే దిస్ ఇస్ ది హైయెస్ట్ ఎందుకంటే రూపము అన్నది భగవంతుని యొక్క ఒక గుణం రూప శబ్దము అన్నది ఇంకో గుణము కానీ భగవంతుని యొక్క యథార్థ స్వరూపంలో గుణముండదు ఆయన గుణాతీతుడు గుణములకు అతీతుడు నిర్గుణుడు కాబట్టి శబ్ద రూపరహితమైనటువంటి అశుద్ధ చిత్ ఏది కలదో అది దేవుడు అంటే దేవుడు అంటే మనం ఏమనుకుంటామంటే బయట ఉన్నాడు అనుకుంటాం దేవుడు బయట ఉండడు లోపల ఉంటేనే బయట ఉంటాడు లోపల లేకుండా దేవుడు బయట ఉంటాడండి లోపల ఉన్నప్పుడే దేవుడు బయట ఉంటాడు లోపల ఉన్న దేవుడే ఇక్కడ ఉన్న పాండు రంగే అక్కడ ఉంటాడు అక్కడ ఉన్న పాండురంగే ఇక్కడ ఉంటాడు వాట్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ బట్ రియల్లీ స్పీకింగ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ డివిజనే కల్పితం కూడా కాబట్టి ఇది యోగము యొక్క పరమావధి అల్టిమేట్ గోల్ కల్మినేషన్ చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి అలాగే అనిపించదు పీపుల్ గెట్ క్యారీడ్ అవే బై సమ్ ఐడియాస్ వాళ్ళకి అనిపించదు అలా మనస్సు నిశ్చలంగా కూర్చుంటే అది ఈశ్వరుని దేవుణ్ణి పూజించినట్టు కాలేదు ఏం కాలేదు ఏదో చప్పట్లు ఏదో ఆర్కెస్ట్రా పెడితే కీర్తన చేస్తే డ్యాన్స్ చేస్తే ఏదో దేవుడిని మనం ప్రార్థించినట్టు అవుతుంది కానీ ఆఖరికి ఓ హారతి ఇచ్చినట్టు కాలేదు ఓ పూజ చేయలేదు పుష్పం వేయలేదు ఏమీ లేదు ఆఖరికి లోపలైనా ఓసారి ఈ దేవుడి పేరు అనలేదు ఏమి రూపం లేదు శబ్దం లేదు ఇలా ఖాళీగా ఉంది ఎంటీ ఈ ఎంటి ఇదేమితే అని అనుకుని భ్రమ అలా భ్రమపడతారు ఆ ప్రమాదం ఉంది ప్లీజ్ డోంట్ మేక్ దట్ మిస్టేక్ మీ మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైపోతుందో యుఆర్ బ్రహ్మన్ You are the God. Under that state, your body is the highest puja. That means, the highest puja, the holy, the holy, the holy, the holy, the holy. You can't leave the holy, the holy, the holy, the holy, the holy, the holy, the holy, the holy, the holy, the holy. So, worship your own inner awareness as God. That's the purpose of the God. We will be able to do something else. నడుము నిటారుగా పెట్టి కూర్చుంటాము చేతులు రెండు ఒడిలో మహాముద్ర పెదవులపై చిరునవ్వు కన్నులు నొక్కకుండగా కనురెప్పలు నొక్కకుండగా జాగ్రత్త అలా జాగ్రత్త పడుతుండగానే మనస్సు ఏకాగ్రమైపోతుంది అందుకోసం చెప్పడం అది ఆ మాట డ్లు కాళ్ళకి సరిగ్గా సెంటర్లో ఉంటాయి మనస్సులో వచ్చే ప్రతి సంకల్పాన్ని ప్రతి చలనాన్ని కూడా నేను డ్రాప్ చేసేస్తున్నాను keep the mind still the inner silence inner silence silence ante it is not the idea of silence silence gurinchi thought kaadu alochinchadam kaadu just silent ga unnadam ae don't wait for a change just be be the silence స్సులో ఏదైనా చలనం వస్తే కావచ్చు తప్పేం లేదు వెంటనే చుప్ అనే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి చుప్ చుప్ అనగానే అది కూడా మనస్సుతోటే అంటాము పైకి అనక్కర్లేదు చుప్ అనేప్పటికీ మనస్సు ఆగిపోతుంది మీరు మనస్సులో చలనాన్ని చూసి పరిశీలించి చుప్ అనేస్తే అది ఆగిపోతుంది దాన్నే ధృతి అని అంటు చుప్ ఈ చుప్ప అనేది కోపంతో అనకూడదు ప్రేమతో అనాలి చిరునవ్వుతో చికాకుతో కాదు don't wait for anything just శాంతిశా మెల్లగా కన్నులను తెరవాలి ఓం త్యంబామహే సుగంధిం పుష్టి